పరిశుధుడా పరిశుధుడా పరిశుధుడా పరిశుధుడా పరిశుధుడా కృప సత్య సంపూర్ణుడా సర్వోన్నతుడా మహిమగల దేవా గొప్ప స్వరూపడా అగ్నిస్వరూపుడ ఆత్మస్వరూపుడ నీకే వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రులు నాయన వాక్య స్వరూపి ప్రేమ స్వరూపి నీకే వందనాలు కృతజ్ఞతా స్థుతులు తండ్రి ప్రభన తండ్రి మహిమ స్వరూపివైన సత్య స్వరూపువైన నా తండ్రి నీ యొక్క గొప్ప కార్యములను ప్రభ వివరించటకు ప్రభన తండ్రి మన ఆలుకలు చాలవునైనా ఎన్నో మేళ్లు ఎన్నో మా ప్రభ మా జీవితంలో మీరు చేస్తున్నటువంటి కృపా కార్యములను బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాం అడుగు ఊహించు వాటికన్నా మరి ఎక్కువగా దయచేదేవుడు ప్రభన తండ్రి ఎండలలో ప్రభ ఈ వడగాలలో ప్రభ బిడ్డలందరినీ చేసుకొని క్షేమంగా ఇంటికి నడిపిస్తూ ప్రతి కుటుంబంలో నా ప్రతి బిడ్డను మీరు దర్శిస్తూ మొట్టి స్వస్థపరుస్తున్న తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రభ మమ్మల్ని నిలబెడుతున్నందుకు నీకు వందనాలు నీకు సాక్షులుగా ప్రభ జీవించే కృపం వందనాలు మాలో ఏది లేదు నాయన మేము రిక్త హస్తాలతో మీ సన్నిధికి వస్తున్నాం ప్రభ మమ్మల్ని సంపూర్ణంగా నింపి ప్రభావ ఉన్న తండ్రి మీ యొక్క మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటున్నాం విధానం కొరక ఎన్నికే వందనాలు చెల్లిస్తున్నాం సాయంత్రకాల సమయం ముందు ప్రతి ఒక్క బిడ్డ తండ్రి సకాలంలో చేరుతుండగా తండ్రి ప్రభల తండ్రి నెట్వర్క్ విషయంలో తండ్రి కరెంటు విషయంలో ప్రభ నా తండ్రి మీరు మీ స్వాధీనంలో ఉంచుకొని తండ్రి వాతావరణం మీ స్వాధీనంలో పెట్టుకోనండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డని పాద సన్నిధిలో చేరి నీ వాక్య ధ్యానంలో ప్రభల తండ్రి పాటల ద్వారా నా తండ్రి వాక్యం ద్వారా ప్రభ నా అతన్ని సాక్ష్యంల ద్వారా నేను మహిమ పరుస్తుండగా సమస్త మహిమ గంధ ప్రభావం మీకే ఆరపిస్తున్నాం ఏసే నతండ్రి సాయంత్రకాల సమయం ముందు నీ వాక్యం చేస్తే ప్రతి ఒక్క దర్శించండి మాకు కావాల్సిన ఆహారంలు మీకు దయచేయండి ప్రభ ప్రతి ఒక్క విధమైన నతండ్రి ప్రభ దుష్టుల కార్యముల నుంచి ప్రభ నీ యొక్క క్షేమంగా సురక్షితంగా భద్రపరచిన విధానం కొరకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం వేసినాదండి ఈ సాయంత్రకాల సమయం ముందు ప్రభ ఈ కూడికి అంతటిని మీ యొక్క స్వాధీనంలోకి పెట్టుకోమని ప్రభ వేసే శక్తి గల అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో బాధ చెప్పాలి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో బాధ చెప్పాలి అమ్మ నాన్న అన్నయ్యో నీ వేనయ్యా ఆదుకో ఆదుకని ఆదరించయ్యా అమ్మ నాన్న అన్నయ్యో నీ వేనయ్యా ఆదుకో ఆదుకని ఆదరించయా అయ్యా ఐ సయ్యా నా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యాసయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి కోడి తన పిల్లలను రెక్క చాటునా దాచి ఉంచి కోడితన పిల్లలను రెక్కచాటున దాచి ఉంచి కాపాడినట్లు నన్ను కాయుమో నన్ను దాచుము నన్ను కాయుమో నన్ను దాచుము అయ్యా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా చెప్పాలి చిన్నగారు పిల్ల నేను ఎత్తి ఆడుకో ఒక్క అడుగు వేయలేనయా చిన్న దొర్రె పిల్ల నేను ఎత్తి ఆడుకో ఒక్క అడుగు వేయలేనయా పేద తీర్చుమో విశ్రాంతి నీయుమో పేద తీర్చుమో విశ్రాంతి నీయుమో అయ్యా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి తండ్రి తన ఎత్తుకొనినట్లు దేవుడే నన్ను మోసంటూ తండ్రి తన కుమారుని ఎత్తుకొని నట్లు దేవుడే నన్ను మోసను ఎసయ్యా భుజమే నాకు కాంబే ఎసయ్యా భుజమే నాకు పుకాంబీ అయ్యా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా ఎసయ్యా అయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో బాధ చెప్పాలి పక్షిరాజు పిల్లలలో గూడు నుండి లేచి రెక్కలపై మోయునట్టుగా పక్షరాజు పిల్లలను గూడు నుండి లేపి రెక్కలపై మోయినట్టుగా ఎదుగుదేశను నను ఎగురదేశను ఎదుగ దేశను నను ఎగురదేశెను అయ్యా ఎసయ్యా అయ్యా ఎసయ్యాయ్యా ఎసయ్యా అయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలో నా బాధ చెప్పాలి అమ్మలా నాన్నయో నీ వేణయ్యా ఆదుకో ఆదుకొని ఆదరించయా అమ్మలన్నీ నీ నేనయ్యా ఆదుకో ఆదుకొని ఆదరించ్యా అయ్యా ఎసయ్యా అయ్యా నాయసయ్యా అయ్యాసయ్యా అయ్యా నాయసయ్యా అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి చిన్నగా ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తాం స్తోత్రం నైనా పరిశుద్ధి గొప్ప దేవ జీవం గలయేస్త నీకు ఎంతో వన్నాను తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవలు నిలబెట్టుకున్నారైనా మీ కృపా వింబడి కృప కనిగరించడం మీకు ఎంతో అందాన్ని అయినా ఈ సాయంకాల సమయంలో అయినా మీ కృపా సింహాసనాన్ని ఆశ్రయించడం అయినా మరోసారి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలు సరిచేయండి మా హృదయాలు సరి చేయండి ప్రభావ మీ పాదాల దగ్గర ఇచ్చినైనా పరిశుద్ధి తండ్రి అయినా మీకు సంపన్నతులము నడిపించండి అయినా నా దేవ నా ప్రొవ ఎస్ఐ మీ నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రించండి పర్వకూప జ్ఞానం అని వాక్యం మహాత్మిని చెప్పండి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ఎస్ఐ నీకెంతో వందాలైనా మీరు అక్కడ బహు సమీపం రవ్వ సిద్ధపడాలా అన్ని కులి సిద్ధపరచాలా ప్రవ్వ అంటే సేవ సిద్ధంలోకి మిమ్మల్ని నడిపించి ప్రతి చోట మీకు మమ్మల్ని శాసనం పెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ మమ్మల్ని ప్రార్థన తండ్రి ఆమె దేవుని వాక్యంలో నుంచి మనం మొన్నటి దినం మనం ధ్యానించిన వాక్యాన్ని ఒకసారి మనం క్లుప్తంగా చూసుకుందాము ఏహెచ్కేల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూసినాం మొన్నటి విన్నాము కాబట్టి దానికి ముందు ప్రకటన గ్రంథంలోని వాక్యం మనం చూసినప్పుడు సమయం సమీపించింది కనుక మనం ఏ రీతిగా జీవించాలా మన పిలుపు మన ఏర్పాట్లు మనం ఏ రీతిగా మనం కొనసాగించుకోవాలా అనే విషయాన్ని మనం చూసినాం కాబట్టి దుష్టులకు వ్యతిరేకంగా దోషం చే వ్యతిరేకంగా ఎవరు నా పక్షము లేస్తారు ఎవరు నా పక్షంగా నిల నిలబడతారు అని దేవుడు మనకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు కాబట్టి ప్రకటన క్రమంలో మొదటి అధ్యాయం మూడవ వచ్చిన మనం చూస్తున్నప్పుడు సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారిను ధన్యులు కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించినప్పుడు దేవుని రాకడా బహు సమీపం కాబట్టి దాని దాసులైన ప్రవక్తలకు ప్రభు యోహన్ భక్తుడికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏ రీతిగా క్రైస్తవ సంఘం ఉండబోతుంది అనే విషయాలు దేవుడు దర్శన రీతిగా అతను చూడగలిగినాడు ఆ రీతిగా చూసి ఏ రీతిగా సంఘాలని మనుషుల్ని హెచ్చరించాలా అనేది అక్కడ ఆయన ప్రత్యక్షతలో మనం చూస్తున్నాం మన అక్కడ అయితే ఇవన్నీ ఆయన దర్శన రీతిగా చూపించినప్పుడు రాబోయే దినాల్లో ఏ రీతిగా మనము సంఘాన్ని స్థిరపరచాలా ఏ రీతిగా ప్రభుని అనేక జీవితాలలో మనం వెలుగుంది విషయాన్ని మనం చూసినాం అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నప్పుడు దేవుడు మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి అంటే ఆయన రక్తంలో మనమంతా కడగబడ్డవాళ్ళం ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించిండు మహిమ ప్రభావంలో యుగ యుగములు కలుగును గాక ఆయన మనల్ని తన తన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను అంటే రాజులని యాజక సమూహంగా దేవుడు మనం చేసింది ఈ లోకంలో ఆయన పని కొరకు ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఏర్పాటు అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఈ విషయాలు దేవుడు ఎందుకు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన రాకడాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సేవా ఫలం అని కాబట్టి మన సేవా ఫలం ఏంది మనం ఏ రీతిగా దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడు మన మన పట్ల దేవుడిని ఉద్దేశం ఏంది అనే విషయాలు మనము బహు దీర్ఘంగా మనం ధ్యానించి ఆయన సన్నిధిలో మనం తెలుసుకొని మనం ముందుకెళ్ళినప్పుడు మన సేవ మరి విశేషంగా ఉంటుంది ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది అంటే దేవుని రాక ఎంత దగ్గరికి ఉందంటే ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటుంది కాలాలు పోతా ఉన్నాయి సమయం పోతూ ఉంటుంది వయసు కూడా దాడిపోతూ ఉంటుంది కానీ దేవుడు ఇంత కాలం దేవుడిని పెట్టి ఈ లోకంలో నీకు సమస్తం అనుగ్రహించి ఉన్నప్పుడు ఆ ఇచ్చిన ఆ తలాంతులను మనము ఆయన మహిమ కొరకు మనం వాడుకోకపోతే ఏ రీతిగా మనం ప్రభుకు మనం సాక్షిగా ఉండగలం ఆయన ఎన్నో ప్లాన్స్ మన కొరకు చేసిండు అన్ని పెట్టిండు మనం ఎన్నెన్నో ప్లాన్స్ చేసిండు ఆయన మన ఎడల కలిగిన తలంపులు బహు విస్తారములు అవి లెక్కకు మించి ఉన్నాయి కానీ ఆ లెక్కకు మించి ఉన్నాయి ఏమున్నాయో ఏం ప్లాన్స్ దేవుడు చేసిండో వాటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా మనం పరిశీలించి తెలుసుకొని ఆయన నీతి సత్యాన్ని మనము ప్రకటించాలా ఎందుకంటే యహోన్ భక్తుడికి దూసిన దర్శనాల్లో ఎన్నో విషయాలు అతనికి బయలుపరచబడ్డాయి కాబట్టి అలాంటి అనుభవాలు వాళ్ళు చూసినారు కాబట్టి మనము చూడగలం అని ఈ వాక్యం చెప్తుంది మనకి కాబట్టి ఆశ ఆసక్తి మనకి ఉన్నప్పుడు ప్రభు ఆయన చిత్తానుసారంగానే మనం నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఈ దినాలలో మనం ఉంటున్నప్పుడు ఏ రీతిలో మనం ఆదరించాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడ తీసిన దుష్టత్వం పాపము విజృంభిస్తుంది మనుషుల్లో ప్రేమ లేదు అంత ద్వేషము కోపము అంత మోసము అపవిత్రత ఎంత భయంకరంగా ఉంది కానీ అలాంటి మధ్యలో దేవుడు చెప్తారు యూహెచ్కెళ్తోని నువ్వు తేళ్ల మధ్యలో నివసిస్తున్నావు చూడండి తేళ్ల మధ్యలో మనం నివసిస్తున్నాం కదా కాబట్టి బ్రహ్మ బ్రహ్మదండ్రి చెట్ల మధ్యలో అవి ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి అలాంటి చెట్ల మధ్యలో అంటే అలాంటి మనుషుల మధ్య జాగ్రత్తగా మనము ప్రభుత్వ జీవించ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలా ఏంటంటే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట జ్ఞాపకం చేస్తే మన ప్రభు నేను ఈ లోకాన్ని జయించిన కాబట్టి మీరు ఈ లోకాన్ని జయించాలా అని ఆయన ఆజ్ఞయించండి కాబట్టి ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితులు కూడా మనం వాటిని జయించాలి అది నువ్వు శరీరంగా కావచ్చు ఆత్మీయ కావచ్చు ఏమైనా కావచ్చు ఒకటి ప్రకృతి లేయర్ లో జరగచ్చు అది అది స్పిరిచువల్ లేయర్ లో కూడా జరగవచ్చు కానీ ఏది అయినా కానీ నువ్వు జయించాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ జయించే జీవితాన్ని ఏ రీతిగా మనము ప్రభు కొరకు జీవించాలంటే కేవలం విశ్వాసం కలిగి ఉండటమే కాబట్టి విశ్వాసం ఎట్లా వస్తుంది మనకి కేవలం దేవుని వాక్యం మనకి విశ్వాసం వస్తుంది కాబట్టి వింట విశ్వాసం వస్తుంది అది ముసలమ్మ ముచ్చలు చెప్తే రాదు ఏసు ప్రభునికి ఇచ్చిన మాటలు చెప్తేనే కానీ మనకి విశ్వాసం రాదు కాబట్టి నీతిమంతరమైన ప్రతి ఒక్కడు దేవుని మాట విన్న ప్రతి ఒక్కడు కూడా ఎట్లా ఉంటారు బండ మీద కట్టబడిన ఇంటిని పోలిన వాడై ఉంటాడు కాబట్టి మన పునాదులు స్థిరపరచుకోవాలా నువ్వు ఏ పునాది మీద ఉన్నావు ఇష్టకమైన పునాది మీద ఉన్నావా లేకుంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం ఉన్నమా మన జీవితాలు అనేది మనం మొట్టమొదటి మనం పరిశీలించుకోవాలా లేకపోతే నువ్వు స్థిరంగా నిలబడాలన్న ప్రభు కొరికి నువ్వు నిలబడాలంటే నీకు పునాది అవసరం ఆ పునాదే ఏసు ప్రభు ఆయన వాక్యం విశ్వాసం కలిగి ఎందుకంటే పునాదులు కదిలింపబడే దినాలు చైతన్డు బహు భయంకరంగా వాడు పనిచేస్తున్నాడు వాడు విజృంభించి పనిచేస్తున్నాడు అనేకులు వాడు శోధనకు నిలబడలేక పడిపోయే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది వాడు ఈ లోకం తట్టు పోతున్నాడు ఈ లోకమైన పాపంలో వాడు తీసుకొని పోతుడు మనుషుల్ని రక్షింపబడ్డ వాళ్ళే దేవుని కానీ వాళ్ళ పునాదులు సరిగా లేవు కానీ అసలైన పునాది ఏందో మనం తెలుసుకున్నప్పుడు ఏ పునాది మీద నిలబడ్డరు వాళ్ళు వాక్యమైన పునాది మీద ఉన్నారా ఇష్టమైన అబద్ధమైన పునాది మీద ఉన్నారా ఇవన్నీ మనము వాళ్ళకు జ్ఞాపకం చేసి వాళ్ళ ఆత్మీయ జీవితానికి సంపూర్ణమైన దేవుని చిత్తంలోకి మార్గంలోకి మనం నడిపించాలా అందుకోసం దేవుడు మనకి ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు ఇది మనం మొట్టమొదటి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుడి లోకంలో మనకి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మనల్ని ఆయన నడిపిస్తా ఉన్నాడు తలాంతులిస్తున్నాడు కూడా కాబట్టి ప్రతిదీ మనము చూడండి ఒక విషయం అర్థం చేసుకో నీకు సమస్తం నీకు తేటగా బయలుపరచబడినప్పుడు అది మనము మనుషులకు ఎందుకు ప్రకటించలేని స్థితి ఉంటాం ఒక దశలో మనం సత్యం తెలిసి కూడా ప్రకటించలేని స్థితిలో ఉంటాం కానీ ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టి ఏ రీతిగా అయినా సరే వాళ్ళని ప్రేమతో దేవుని వాకిని ప్రకటించి వాళ్ళ ప్రభు చెంత అనే విషయం మనం అర్థం చేసుకుంటున్నాం అయితే దేవునితో ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఏ రీతిగా నిలబడగలం అనేది మనం చూస్తున్నాం నిన్నటి దినం మనము అంతగా మనం చూడలేదు కాబట్టి ఏహెచ్కల్ గ్రంథంలోకి మనం మొదటి రెండో అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఏహెచ్కల్ గ్రంథం రెండో అధ్యాయము మొదటి వచ్చడంలో దేవుడు ఏహెచ్కల్తోని మాట్లాడుతున్నాడు నరపుత్రుడ నువ్వు చక్కగా నిలువుము నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా నేను అర్థం చేసుకున్నప్పుడు ఏసు ప్రభుకు ఉపమానం చెప్పిండు నా ఈ మాటలు విని దాని ప్రకారంగా నడుచుకున్న ప్రతి ఒక్కడు బండ మీద తన ఇంటిని కట్టుకునే బుద్ధిమంతుని పోలి ఉండును అని చెప్పిండు ఈ మాటలు విని దాని ప్రకారంగా నడుచుకున్న వాడు మీద ఇల్లు కట్టిన వాడైండును వచ్చిన తుఫాన్ ఇచ్చిన కానీ ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది బండ మీద ఉన్న ఇల్లు స్థిరంగా నిలబడింది కాబట్టి ఇప్పుడు అనేకులు పరీక్షించే టైం అన్నట్టు నువ్వు ఇంతకాలం ప్రభు నమ్ముకున్నావు ఇంతకాలం దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిండు ఎంతగానో గంభీరంగా నువ్వు సాక్ష్యం ఇవ్వగలిగినావు నువ్వు చెప్పిన ప్రతి వాక్యాన్ని మనుషులు స్పందించి వారి జీవితంలో కార్యాలు జరిగినాయి అనేకులు ప్రభుత్వ ఆకర్షింపబడ్డరు అంత బాగానే ఉంది కానీ అంతగా దేవుడు నేను గంభీరంగా నిన్ను వాడుకున్నప్పుడు ఆయన నిన్ను కూడా పరీక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఈ పరీక్షలో ఈ విశ్వాస జీవితంలో ఈ ఆత్మీయ జీవితంలో ఈ మనము నువ్వు ఒకవేళ దేవుడు నీకు అలాంటి పరీక్ష నీకు ఎదురైతే నువ్వు నిలబడగలవా పరిశీలించుకోవాలి కదా మనం నువ్వు ఏ శోధనకైనా నిలబడగలవా అది శరీరకమైన శోధన కావచ్చు ఆత్మీయ స్కేల్లో అవి జరగవచ్చు ఎందుకంటే నీ సొంత శరీరాన్ని నీ శరీరమే నీ శత్రువు మొట్టమొదట నువ్వు శరీరాన్ని జయించాల కాబట్టి శరీర బలహీనతలు మనకుంటే ఎన్నో ప్రతి ఒక్కరి కొన్ని అందరి కొన్ని వినటోళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ మనకు ఉంటాయి కానీ ఎప్పుడైతే మనము ఈ శరీరాన్ని షేదించుకుంటామో అనేకమైన విషయాలు దేవుడి నుంచి మనం తెలుసుకోగలము కాబట్టి వాడు శరీరంలోనే నేను కొడతాడు ఈ లోకపరమైన అవసరాలను బట్టి ఈ లోకపరమైన ఎన్నో ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే దీన్ని ముందుకు పోనీయకుండా కాబట్టి వీటన్నిటి అర్థం చేసుకున్నప్పుడు నేను దినం ఈ రోజు మార్నింగ్ అనుకుంటా వాక్యం చూస్తున్నా ప్రవ్వా ఎందుకు ప్రభావ అనేకులు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు స్థిరంగా నిలబడలేకపోతారు ప్రాభా ఎందుకు వాళ్ళు కష్టాల పాలవుతారు ఏ రీతికి ఉంటారు ప్రభావ అని అని మనుషులు మనం తీరు తీరుస్తూ ఉంటుంది కాబట్టి వాడి స్థితి విధానం ఏదో తెలియదు కాబట్టి నాకు ఆ దేవుడు ఆ వాక్యంధారా మాట్లాడుతున్నాడు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు దేవుళ్ళు అంటుకట్టబడ్డ వాళ్ళు కానీ దేవుడు ఆ కొమ్మలు నరికివేయబడ్డాయి రోహిణ పత్రిక పదకొండో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ నరికబడ కొమ్మల్ని తిరిగి దేవుడు తిరిగి మళ్ళీ అంటగట్టగలడు కాబట్టి నువ్వు ఆ ఒలి కొమ్మలను సారవం పిలుచుకున్న నీవు నువ్వు గర్వించవద్దు నువ్వు అతిశయించవద్దు అని అక్కడ చెప్తుంది అక్కడ కాబట్టి ఆయన తిరిగి అంటుకట్టగలడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తిరిగి ఆయన ఆ స్థానంలోకి తీసుకురాగలడు కాబట్టి అది ఎట్లయిందో ఆయన చిత్తం ఆయన ఇష్టం అది మన ఎవరు తీర్పు తీర్చినీకి చూడండి కాబట్టి సేవకుల బలహీనత మనుషుల బలహీనత ఏంటంటే రోజు నేను కళ్ళారూసినామన్న యూత్ మీటింగ్ అప్పుడు అక్కడ మార్కాపురం అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు చూడండి మనుషుల్లో సేవకులు ఎట్లుంటారా అనిపించింది నాకు చూడండి ఏసు దగ్గరికి నీ హృదయము నీ ప్ర జీవిత ఆత్మీయ జీవితంలో ఇంత కాలం మనం ప్రయాణిస్తున్నాం కదా ఏ రోజైనా కానీ ఏసు ప్రభు మనం అనేకులు ప్రేమించినమా పైకి మనం వా వాక్యాలు చెప్తూ ఉంటాయి ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటాం నేను కూడా చెప్తూ ఉంటాను వాక్యాలు కానీ ఏసు ప్రభు లాగా మనం మనుషులు ప్రేమించగలమా వారి స్థితిని చూస్తున్నవా వారి ఆత్మను చూస్తున్నవా చూడండి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఒక సమరస ఆ ఒక స్త్రీ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని యోహన్సువాత ఎనిమిదో అధ్యాయం అనుకుంటా ఆ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఏసు ప్రభు ఒక చోట బోధిస్తున్నప్పుడు ఆ శాస్త్రులు పరిశీలన ఏం చేస్తారంటే ఒక అభిచారం చేస్తున్న స్త్రీని తీసుకొచ్చి ఏసుప్రో దగ్గర తీసుకొస్తారు ఆ స్త్రీని తీసుకొచ్చారు కానీ ఆ పురుషుని తీసుకురాలే చూడండి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే తీసుకొచ్చి బోధ కూడా ఈమె వభిచారంతో స్త్రీ ఈమె పాపం చేసింది మన మోస ధర్మశాస్త్రం ప్రకారం ఈమె రావతో చంపాలి కదా మరి నువ్వేమంటావు అని ఆయన ప్రశ్నిస్తున్నారు అక్కడ ఆయనేమో కింద నేల మీద ఒంగొని ఏదేదో రాస్తా ఉన్నాడు అవన్నీ అందరు అందరి గురించి ఆయన రాస్తా కానీ ఆయన రాసే కొద్ది ఇంకా ఆయన బలవంతం చేస్తుంటే ఆయన పైకి లేచి ఏమంటాడు మీకు తెలిసే వాక్యం చూడండి మీలో పాపం చేయన వాడు మొట్టమొదట రాయవచ్చా అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అక్కడున్న శాస్త్రుల పరిచయలంతా బైబుల్ బోధించటోళ్ళు కదా శాస్త్రులు అంటే బైబుల్లో వాళ్ళు మంచిగా మేధస్తన్నట్టు బైబుల్లో పండిపోయిన వాళ్ళు అంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా వాళ్ళు జలిడబెట్టిన వాళ్ళంతా పరిచర్యలు వాళ్ళంతా ఉన్నారు ఇంకా ఒక గుంపు ఉంది గొప్ప గుంపు ఒక సమూహం ఉంది అక్కడ వాళ్ళందరూ ఆయన తోడుకుని వచ్చింది అక్కడ సరే వాక్యం ప్రకారంగా ఆమె కొట్టి చంపాలా ధర్మశాస్త్రం ప్రకారంగా కానీ అక్కడ మనం జాగ్రత్త విషయం ఏంటంటే వాళ్ళంతా కూడా ఆయన మీద ఆయన మీద నేరాలు మోపుతున్నారు కానీ ఏసు ప్రభు అంటున్నాడు ఒక మాట మీలో ఎవర పాపం చేయలేదో మొట్టమొదట వారు వాళ్ళ మీద రాయి వేయించారు కానీ ఎవరైనా వేసింద్రా వేయలేరు ఎందుకంటే ఒకవేళ వేసినా కానీ నీ అంతరాత్మ దేవుని ఆత్మ నేను గద్దిస్తుంది చూడండి వాళ్ళంతా కూడా బైబిల్లో ధర్మశాస్త్ర బోధించే వాళ్ళకు కూడా పాపం ఉందంటే మళ్ళీ ఏం బోధిస్తున్నారు అంటే పాపం చేయని వాడు ఎవరు లేడనిందు చెప్తుంది అక్కడ కానీ పాపము ఏ రీతిగా నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఏ ప్రభు చూస్తే ఎవరు కూడా కనిపించారు అప్పుడు అంటాడు ప్రభు అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదు లేదు ప్రభావ ఎవరు నన్ను శిక్షించలేదు ప్రభు అంటే నేను కూడా నేను శిక్షించను అమ్మా కాబట్టి మళ్ళా పాపం చేయకు సమాధానం కలిగి వెళ్ళిపో అని చెప్పి ఏసు ప్రభు ఆమెను పంపించట్టు మనం చూస్తాం చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఆయన ప్రేమ మనిషిని పాపిని ప్రేమి పాపిని ఆయన ప్రేమిస్తే పాపాన్ని ప్రేమించడం ఆయన కాబట్టి ఆమె పాపంలో ఉంది ఎందుకు పట్టబడింది కానీ ఏసు ప్రభు ఆమెని దాని నుంచి తప్పించిండు ఒక్క మాటతోని ఏసు ప్రభు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏం వల్ల ఒకటి రెండు విధాలుగా అధ్యయం చేసుకోవాలి ఒకటి ఆయన శోధించాలి ఈయన ఏం చెప్తాడో చూద్దామని అలాంటి గుంపు కూడా ఉంటుంది అన్నట్టు అలాంటి గుంపులు కూడా ఉంటాయి ఈయన ఏం చెప్తాడో చూద్దాం ఈయన చెప్పిన మాట మీద నిలబడతా చూద్దాం అని ఈయనం చెప్తాడు ఈయన అందరూ బోధిస్తున్నాడు కదా చూద్దాం ఈయన జీవితంలో ఒక ట్రైల్ ఆ రీతికి వచ్చింది అక్కడికి ఇంకొకటి వచ్చిన వాళ్ళు వచ్చినట్ల పోర్స్తో నచ్చింది అక్కడికి కానీ వాళ్ళందరిలో పాపం ఉంది ఎప్పుడైతే నీకు ఆ తలం పొస్తే నువ్వు పాపి వాళ్ళ నరహత ఆయన ఆయన మీద ద్వేషం ఉంది వాళ్ళకి కానీ ఆయన ఏం సమాధానం చెప్తారని చెప్పి ప్రతి క్షణము దుష్టుడు కనుక పొంచినట్టు వాళ్ళు పొంచుంటారు ఆయన మీరుకి ఎప్పుడు శాస్త్రులు పరిచయాలు ఈయన్ని ఎట్లా తప్పు ఏ రీతికి తప్పు మొదట నీలో తప్పులు తీసుకోలేదు అన్నట్టు అక్కడ అందరూ చెప్పేటారు వాళ్ళు ఆడకు వచ్చేవారు ఏం చెప్పి మోర్ష ధర్మశాస్త్రం గురించి అంత గొప్పగా చెప్పిన వాళ్ళు ఒకడన్నా పరిశుద్ధంగా ఉన్నాడు అక్కడ ఒక్కడు కూడా లేడు అందరూ పాపం చేసేది ఒక్కడు కూడా రాయలేదు కానీ ఏసినప్పుడు రా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి కానీ ఆయన రా చేసిందా ఎందుకంటే ఆయన మనిషిని ప్రేమించడానికి వచ్చేవంటే శిక్షించడానికి రాలే కానీ ఒక టైంలో శిక్షిస్తాడు ఆయన అది ఏ టైం అనేది మనకు తెలుసు కాబట్టి ఈ లోకంలో వ్యవస్థ అట్లుంది ఒకవేళ అలాంటి స్థానంలో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు మనుషులు నువ్వు ప్రేమిస్తావా ద్వేషిస్తావా ను ఆయన కొరకు నిలబడ్డప్పుడు నువ్వు ఆ దేవునికి ప్రతినిధి ఆయన అభిషేకం పొందిన వాళ్ళు మనమంతా దుష్టత్వము పాపము నీ నీ వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తుంది అది నీ మీద వేస్తే నేరాలు చేస్తావు నువ్వు ఎట్లా వాళ్ళకి ఏ రీతిగా దీన్ని స్పందించి ఆ వ్యక్తిని ఆ పాపంలో ఉన్న వాళ్ళని రక్షించగలవు వారిలాగా నువ్వు ద్వేషిస్తావా ఈరోజు దేశిస్తున్నారు సేవకులు కూడా పరిశీలించుకోవాలా మనం ప్రతి క్షణం చూడండి ఎందుకంటే ఏసు ప్రభులాగా ప్రేమించాలా మనం ఏసు మనం బోధించాలా ప్రతి పరిస్థితిని మన ప్రభు ఎట్లా ఫేస్ చేసిండో నువ్వు నేను అట్లా చేయాలా ఎందుకంటే నువ్వు ఆయన కొరకు నిలబడ్డవు ఒకవేళ ఏసు నా స్థానంలో నిలబడితే ఆయన ఎట్లా చేస్తాడు ఏం చేస్తాడు ఒక సేవకుడు పాపంలో పడిపోయింది ఒక సేవకులు అపరాధం ఉన్నాడు నీకు తెలుసు దేవుడిని బయలుపరిచిండు నువ్వేం చేస్తావు వాడి మీద నిరాపణ చేస్తావా నేను ఒకటే ఆలోచిస్తాను ప్రస్తుతం మనం చూస్తూ ఉంటాం కదా అక్కడ అది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుంది అక్కడ ఉంది అన్ని ఉన్నాయి కరెక్టే అవి బైబుల్లోనే ఉన్నాయి రెండు వేల సంవత్సరాల క్రితమే కొత్తగా చెప్పేది ఏం లేదు అక్కడ బోధ ఒక్కటి ఇష్యూ ఏంటంటే వాళ్ళని ఏ ఏ రీతిగా ప్రభుత్వంతో నడిపించాలా అనేదే మన మైండ్ మన తలంపులు మన ఆలోచన అట్టుండాలా ప్రవ్వా ఈయన ఏ విధంగా ప్రభా మీ ఏ విధంగా ప్రభా ఈ సత్యాన్ని చూపించి వాళ్ళు మీ చెంత ఆ తలంపు ఆ జ్ఞానం నాకు ఈ ఈ లోకంలో శాస్త్రులు పరిశీలన వచ్చినప్పుడు ఈయన పాపులతోని శంకులతోని భోజనం చేస్తుండడు ఈయనేం బోధకుడు అన్నారు తాను ఏసి ప్రవీ రోగం గలవాడికే డాక్టర్ కావాలా ఆరోగ్యం గలవాడికి వైద్యుడెందుకు ఈ లోకం రోగంతో ఉంది మందు అవసరం నువ్వే ఆ మందు ఏసు వాక్యమే మందు అది నువ్వు ని నీకు నీ దగ్గర ఉంది అది జీవం జీవం గల వాక్యం ఆ జీవం అన్ని మనుషులు నింపాలా సచిన శవంలాగా ఉన్నారు ఆత్మలు నువ్వు దేవుని జీవాన్ని నీకు ప్రతినిధి ఆయన కొరకు నిలబడ్డం ఏకెళ్ళిన దేవుడు ఎందుకు నిలబెట్టిండు ఈరోజు నిన్ను నన్ను ఎందుకు నిలబెట్టిండు ఈ లోకంలో మనుషులు తీర్పు దించడానికి కాదు మనం ఉంది విమర్శించడానికి కాదు మనం ఉంది మనుషులను తీసి క్రీస్తు ప్రేమను పరిచయం చేసి ఏసు ప్రభు ఒక ప్రేమలోకి నడిపడానికి పాపమున్న వాళ్ళు ఇదిగో ఆయన నీ కొరకు మరణించండు నీ పాపము ఆయన భరించింది మీద అని ఆయన మరణాన్ని ఎత్తి ఎత్తి చెప్పి చివరికి వాళ్ళని ప్రభుత్వం నడిపించట ఆ మనసు కలిగి మనం ముందుకు పోతే కానీ మనం ఈ లోకంలోనే ఈ దుష్టత్వం విజయం పొందాం లేకపోతే ఒక దశ నీకు కూడా ద్వేషం వస్తూ ఉంటుంది మనుషులు చూస్తూ ఉంటుంది మెడిటేషన్ వస్తూ ఉంటుంది రావద్దు నీకు మనకు రావద్దు అది మరి అంతగా ప్రేమించాల తండ్రి వీరేం చేస్తారు వీళ్ళు తెలియదు అని చెప్పి అన్నాడు ప్రభు క్షమించు ప్రావు అనడు అట్లా నువ్వు హృదయపూర్వకంగా మనం చెప్పగలం అట్లా నేను చాలా మందిని గమనించినాను ఒక దశలో నా ఒకప్పుడు కొన్ని సంవత్సరాల ప్రార్థన చేసేసి బయటికి రాగానే మళ్ళీ యథావిధిగా అది ఎదురైనా నాకు ఎప్పుడో కానీ ప్రభు ఎట్ట విజయం పొందనంటే ప్రార్థన చేసిన నీకు అవకాశం ఇస్తాను ఇప్పుడు విజయం పొందంటే ఎన్నోసార్లు నేను అరీది చేయలేకపోయింది ఈ బైబిల్ స్టడీకి రాకముందు నా ఆత్మీయ జీవితం గురించి చెప్తున్నా తర్వాత నాకు వాక్యం తెలిసిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చిన నేను ఆ బలహీత నుంచి ప్రభు సహాయకుడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకున్నాడంటే నేను ఎందుకు దేవుడి ఈ లోకంలో నిలబెట్టిండు అది మనం మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి యేసు ప్రభు నశించిపోదాన్ని వెతికి రక్షించిండు ఆయన ఈ లోకానికి వచ్చిండు సైతాన్ని కూడా గద్దించి సింహం వల్ల ఇవాడు ఎవడ మిమ్ముదని ఎవరిని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు వాడు కూడా మన ప్రభు నశించుకుపోయిందని వెతికి రక్షించింది ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేసింది ఈ రోజు నువ్వు నేను కూడా అంతగా మనం ప్రాణాల ప్రభు కొరకు మనం త్యాగం చేయాలి సేవా జీవితంలో అది శరీరం అడ్డం వస్తుంది మనకి ప్రతి ఒక్కరికి కొన్ని బలహీతలు మనకు కూడా బలత చెప్పేటోళ్ళకు ఉన్నాయి వినటోళ్ళకి ప్రతి ఒక్క దశలో మనల్ని మనం షేదించుకొని మనం పోవాలా కాబట్టి ఏహెచ్కలతో మాట్లాడుతున్న దేవుడు నరపుత్రుడు అని నీతో మాట్లాడాలా నువ్వు నిలబడు అన్నప్పుడు చూడండి ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి మొట్టమొదటి వాక్యంలో నువ్వు చక్కగా నిలబడమన్నాడు ఫస్ట్ అంటే విధేతకు సంబంధించింది ఆయన చెప్పినప్పుడు నువ్వు విధేయత జపించాలా ప్రభా నేను ఈ వాక్యానికి నేను స్పందిస్తాను ప్రభా నేను విధేత జపిస్తున్నా ప్రభావ నేను నిలబడ్డాను కొరకు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నప్పుడు ఆయన చెప్తుండడు అక్కడ అప్పుడు ఆయన నాతో మాట్లాడి ఆత్మ నాలో నీకు వచ్చి నన్ను నిలబెట్టను అక్కడ నిలబడిన ఆల్రెడీ కానీ దేవుని ఆత్మ నేను నిలబెట్టాలా ఆయన ఆత్మ నీ నిలబెట్టకపోతే నువ్వు నిలబడలేవు ఈ సమాజంలో ఈ దుష్టత్వంలో ఎందుకంటే ఆత్మ ఫలాలు నీలో కనిపించాలా ప్రేమ మనుషులు చూస్తే నీకు ప్రేమ కలిగించాలా ఆయన ఎరుసలేము చూసి ఆయన అలాంటి దుఃఖము అలాంటి కన్నీరు అలాంటి దైవ చిత్తాంశమైన దుఃఖం మనం కలిగి ఈ లోకంలో నశించిపోతున్న వాళ్ళ కొరకు మనం ప్రయాసపడి ప్రార్థించి వాళ్ళ ప్రభు చెంత ఎందుకంటే ఈ ఇస ప్రజలంతా కూడా ఎంతో భయంకరంగా ఉన్నారు తిరుగుబాటు చేసే జనంలో ఈ రోజు కూడా తిరుగుబాటు చేస్తూనే కానీ ఆ తిరుగుబాటుని మానపాల ధాన్యుల దండంలో దానిలు చెప్తారు ప్రవ్వా ఎంతకాలం ప్రవ్వా ఇది అన్నట్టు ధాన్యాలు కొంతకాలం ఆగు తిరుగుబాటు మానపటకు పాప నివారం చేయుటకు అభిషక్తుడు పుడతాడు లోకంలో అని అక్కడ చెప్తాడు తొమ్మిదో అధ్యాయంలో ఆయన ప్రార్థిస్తుంటే బలి అర్పించే టైంకి దూత వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి ఏసు ప్రొట్టు గురించి చెప్తున్నా అక్కడ ఆయన పుట్టిన లోకంలో పాపాన్ని నివారం చేసిండు కాబట్టి ఆ పాప నివారణ ఏ రీతిగా చేయాలనేది నేర్పించి మనకి ఆయన పరలోకం వెళ్ళిపోయింది ఇప్పుడు ఆత్మరూపంగా నియోనాలు ఉండి అవన్నీ మనకు బయలుపరుస్తున్నాయి అనిపిస్తున్నాడు కాబట్టి మనం ఆ రీతిగానే మనం వెళ్ళాలా అనే విషయము ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే తొమ్మిదో వచనంలో ఆ ఏడో వచనంలో మొన్న దినం మనం చూసినాం ఐదవ వచనం చూస్తే నరపుత్రుడా నువ్వు బ్రహ్మదండ్రి చెట్లలోను ముళ్ళ తొప్పలోని తిరుగుచున్నావు కాబట్టి మన మన మార్గం అనేది ముళ్ళ తొప్పలు వంటివి అరణ్యంలో చూడండి ఎంత భయంకర తాపకరమైన తేళ్ళు పాములు అంత భయంకరమైన కాలం మనుషులు అట్లా ఉన్నారని చెప్తున్నా అక్కడ వాళ్ళ మధ్య నువ్వు ఈ రోజు కూడా ఉన్నారు అలాంటి మనుషులు సర్పములు తీలని ఎందుకు చెప్పారంటే వాటి గుణగాలం కలిగిన మనుషులు వారి మధ్య మనం ఉన్నాం కాబట్టి నువ్వు భయపడుకో అని దేవుడు అక్కడ వారికి భయపడుకో అని చెప్తుండక్కడ కాబట్టి మనం భయపడడానికి వీల్లేదు ఎందుకంటే రాబోయే దినాల్లో ఎంతో భయంకరమైన కాలం కఠినులు అందుకే పీలుపులు రాసిన పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు మీరు ఒకరులైన జనుల మధ్య జీవవాక్యం పట్టుకునే జ్యోతుల వల్లే ఉన్నారంటారు ఒక్ర జనం మధ్య జీవవాక్యం పట్టుకున్న జ్యోతులు అంటే వెలుగులాగా పెట్టిన ఒక్ర జనం మధ్య ఆ వెలుగు తగిలిన వాడు ఖచ్చితంగా వాడికి పశ్చాత్తాపం రావాల్సిందే అందుకు మనం వెలగాలి ఈ లోకంలో మనం ఉన్న వెలుగుని ఆ చీకటి చోట్ల వెలుగుని తీసుకొని రావాల అయితే ఇక్కడ తొమ్మిది వచనంలో ప్రభు వ్యాప్తం చేస్తే నేను చూచుండగా నేను చూచుచుండగా గ్రంథము పట్టుకున్న ఒక చెయ్యి నా ఎద్దకు చాపబడేను దర్శనము చూస్తున్నైనా అది నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను మహా రాయబడి ఉండెను మహా విలాపములు మనో రోదన అందులో రాయబడి ఉండెను కాబట్టి ప్రవక్తకు దేవుడు వినిపిస్తున్నాడు నీ సేవా జీవితంలో విలాపములు మహో మనో మహా రోదన అందులో రాయబడి ఉంది మనుషులందరూ శిక్ష అది ఈ లోకం మీద రాబోయే కానీ ప్రవక్తలు పాత నిబంధన కాలం మీరు చూస్తే జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఉపమాన రీతిగా వాళ్ళ దేవుడు వాళ్ళని ఏ రీతిగా ఎరుశలేంకి ఎలాంటి శిక్ష రాబోతుంది వాళ్ళు ప్రాక్టి వాళ్ళకి దేవుడు చూపే మీరు ఈ రీతిగా ఉండాలని ఎరుసలేం తొట్టు ఇరవై రోజులు ఉండమనడు ఒక దక్షిణ దిక్కు కొంతకాలం ఉండమనడు అటు అవన్నీ ప్రవక్త చెప్తూ ఉంటారు ప్రవక్తకి దేవుడు కాబట్టి వాళ్ళు ఎంతగా సఫరింగ్ అయి ఉంటారు అంటే దేవుని చిత్తాన్ని చెయ్యాలంటే నువ్వు ఆయన కొరకు నిలబడాలంటే ఇవన్నీ సఫరింగ్ ఇవన్నీ విధానాలు నీకు అవసరం నీకు ఓర్పు సహనము దీర్ఘశాంతం నీకు అవసరం ప్రభు కొరకు నిలబడాలంటే ఇవన్నీ నీకు అవసరం ఎందుకంటే నువ్వు నిలబడ్డం అంటే నీ దగ్గరికి వస్తారు వెలుగు దగ్గరికి కాబట్టి ఒక దేవునికి ప్రతినిధి మోషే గురించి మనం చూసినప్పుడు మోషే ఆరు లక్షల మంది ఇస్రాయల్ ప్రజలను బయట తీసుకొస్తున్నాడు ఆయన ఆరు లక్షల మంది జనాలని కంట్రోల్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా కానీ ఒక దశ ఆయన కూడా ఇసుకుపోయింది కానీ ఆయన కృప వల్ల దేవుడు సహాయం చేసిండి నడిపించిండి ఈ జనం నేను కన్నానా ప్రవ్వ ఇది నా వల్ల కాదు ప్రవ్వ నన్ను తీసేసుకోంతవరకు చాలు ప్రభ ఆయన అంటే మీరు అర్థం చేసుకోండి అని ఎంతగా ఆ జనాలతో ఇసుకుపోయిండి ఆయన కానీ లాస్ట్కి ఏం చేసిండు తీసుకొచ్చిండు తీసుకొచ్చిండు లాస్ట్కి ఎన్నో ఇబ్బందులు పడ సఫరింగ్ అయింది ప్రజలతో పడే విధానము ఆ ప్రయాణంలో మోసే ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాడు ఈ రోజు నువ్వు నేను కూడా ఎదుర్కోవాల కాబట్టి మోసేలాగా మనం ఉండగలనా దేవుడు మోస గురించి సాక్ష్యం ఇస్తాడు నా శివుకుడు మోషే సాత్వికుడు అని సాక్ష్యం ఇచ్చింది ఆయన దీన సాక్ష్యం ఇచ్చింది కాబట్టి ఇవన్నీ మనము ప్రభు చెయ్యాలంటే నీకు దీన సాత్వికం ప్రేమ ఓపిక సహనము దీర్ఘశాంతం ఇవన్నీ మనకు అవసరం యేసు ప్రభు నా స్థానంలో ఉంటే ఏం చేస్తాడు అని మనకు ఆ థాట్ మనకు రావాలా యేసు ప్రభు ఆయన ప్రేమించిన ప్రేమని మనుషులకి ప్రజెంట్ చేయాలా ఏ గురించి ఏం తెలుసు ఏం చెప్తారు చెప్పండి ఆయన గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోవాలా ఆయన దైవత్వాన్ని ఆయన నిత్యశక్తిని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలా ఈ లోకంలో ఎంత శ్రమ ఉన్నా కానీ ఎన్ని కష్టాలున్నా కానీ వాటన్నిటిని మనం షేదించుకోవాలా ఎందుకంటే నువ్వు శ్రమలో కూడా పోకపోతే శ్రమలో ఏ రీతిగా నువ్వు ఆదరించగలవు నువ్వు ఎంతగానో గంభీరంగా వాక్యం చెప్తున్నావు కానీ ఈ టైంలో దేవుడిని పరచిస్తున్నాడు కానీ ఆ పరీక్షకి నువ్వు నిలబడగలవా అందుకే పౌలు అంటాడు నేను దీనస్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండదరుగుదు ఉన్నత స్థితిలో ఉండగుదను ఏ విధమైన కానీ కడుపు నిన్న ఎరుగుదను పరుస్తుండటం కూడా నాకు తెలుసు అక్కడ అన్నిటి నేను అలవాటు చేసుకున్నా క్రీస్తు పక్షంగా నన్ను బలపరచు వాని నేను సమస్తం చేయగలనాడు పౌరు కాబట్టి ఎలాంటి పరిస్థితులనైనా కానీ ప్రభువును మహంపరచ వానికి నిలబడటం కానీ రోజు క్రైస్తవ జీవితంలో కొంచెం కష్టాలు ఇబ్బందులు కష్టాలు రాగానే దేవుడు మాకు ఏం చేసినని ఆయన మీద సరుగుతూ ఉన్నారు మనం అరి ఎత్తు ఉండడానికి వీలేదు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన పైకి లేపగలడు సమస్తం ఎందుకంటే నిన్ను శ్రమ ఆయన శ్రమలకుండా పోయిండు మన ప్రభు నువ్వు కూడా శ్రమలకుండా పోవాల్సిందే అవి రుచి చూస్తే కానీ నువ్వు ఆయన మహిమల ప్రవేశించలేవు ఎందుకంటే ఈ లోకంలో ఎందుకు శ్రమాన్ని చెప్పడు ప్రభు నేను జయించినా కాబట్టి మీరు ఎందుకు జయించబడి అంటే ఆయన ఎట్లా జయించిండో మనం ఎందుకు జయించలేకపోతున్నాం అనేది మన ప్రశ్న ఈరోజు మనం ప్రశ్నించుకోవాల పత్తిదాన్ని ఏసు ప్రభులాగా జయించాలంటే మనం జీవించాలా అదే సీక్రెట్ అది లేదు ఇంకా ఆయన ఎట్లా జయించుండో ఆయన ఏ రీతిగా ఉందో ఆయన గుణగణము మనుషులతో సంభాషణ విధానము ఆయన ఎట్లా ఉన్నాడు ఆ రీతిగా మనము చేయగలిగితే కానీ ఆయన రాజస్వాత మనం ప్రకటించలేవు ప్రశ్నలు వేసే టైం ఇది అనేకులు నేను ప్రశ్నలు వేస్తారు నువ్వు నిలబడి వాక్యం చెప్తున్న ప్రశ్నలు వేస్తారు కాబట్టి అనేకులకు నువ్వు జవాబు ఇవ్వాల మేము హేతుబడుగు ప్రతి ఒక్కరికి సాత్వికంతో దీని సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ టైంకు మనం వచ్చేసినాం కాబట్టి ఈ లోకంలో మనుషులు చూపించే ప్రేమకి భిన్నంగా మన ప్రభు ప్రేమ ఉంది ఆ ప్రేమను మనుషులకు రుచి చూపించాలా ఈ లోకంలో స్వార్థప్రేమైన ప్రేమ స్వార్థంతోనే మనుషులను ప్రేమిస్తున్నారు ఏదో వాళ్ళ దగ్గర ఏదో ఆశిద్దామని కానీ నిజమైన ప్రేమ నిజమైన కలవరి సిలుగా ఆయన చూపించిన ప్రేమ మనుషులకు చూపిస్తే వాడు భరించలేడు దుష్ట శక్తులు కూడా వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అంత పవర్ఫుల్ అయిన ప్రేమ ఆ ప్రేమను మనుషులకు చూపిస్తలేరు మనుషులు ఏదో చెప్పి చూస్తున్నారు ప్రేమ అంతే సంపూర్ణమైన ప్రేమ ఆయన చూపించిన ప్రేమ మనం చూపిస్తే మనుషులకి ఎంతో రక్షణ బంతులు ఆ ఇద్దరు దొంగల సెలువై పడ్డప్పుడు ఇద్దరు చూస్తున్నారు అక్కడ అవి ఒక రెండు గుంపులు అవి వారి మధ్యలో ఆయన ఉన్నాడు ఈ రోజు రెండు గుంపుల మధ్యలో నువ్వు ఉన్నావు ఏసు ప్రభు జీవితము ఆయన దైవత్వము ఆయన జీవించిన విధానము ఆ ఇద్దరు దొంగలకు తెలుసు ఆయన నిజంగా దేవుని కుమారుడు ఏ తప్పు చేయలేదు ఈయన ఏ పాపం చేయలేదు ఈయన పరిశుద్ధుడు అని వాళ్ళు ఎట్లా గ్రహించగలిగినారు ఆయన సిలువు మీద ఎత్తబడ్డప్పుడు పైకి ఇద్దరు పక్కనే ఉన్నారు కానీ ఒక వ్యక్తి మాత్రము ఆయన దైవత్వాన్ని గుర్తించగలి ఈయన దేవుడు ఈ నిజంగా ఈయన దేవుని కుమారుడే ఈయన ఏ పాపం లేదు ఈయనలో అని పశ్చాత్తాపంతో ప్రభుని స్వీకరించింది ఇంకొక దూరంగా నువ్వు నువ్వు నువ్వు దేని కుమారుడు కదా ఇన్ని నువ్వు రక్షించుకుని రక్షించుకున్నాడు ఆయన రక్షించుకోలేడా అంటే అలాంటి గుంపులు కూడా ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప సేవ చేస్తాను కదా బ్రదర్ నీకు ఎందుకు వస్తున్న బెదిరి సమస్యలు నీకు నీకు ఎందుకు వస్తున్న బెదిరి కష్టాలు అంటరా లేదా ఇవన్నీ ఆత్మీయమైన లేయర్స్ అన్నట్టు దశలో ఇవన్నీ నువ్వు ఆ స్థితికి ఇంకా నువ్వు పోలేదు కాబట్టి అట్లనే మాట్లాడుతూ నువ్వు ఆ స్థితికి పోయినప్పుడు నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావు అప్పుడు నీకు అర్థమవుతుంది కరెక్టే కాబట్టి ఆ ఆత్మీయ జీవితంలో ఎన్నో కోణాలు ఉన్నాయి ఎన్నో విధానాలు ఉన్నాయి నువ్వు నువ్వు జీవించే ప్రయాణంలో నువ్వు పది మెట్లు నువ్వు ఎక్కక ముందు పది మెట్లు ఏం జరుగుతుందో అని నువ్వు చెప్పు నువ్వు చెప్పగలవా నువ్వు మొదటి మెట్టు మీద ఉన్నప్పుడు మధ్యలో ఏం జరుగుతుంది నువ్వు చెప్పగలవా చెప్పలేవు ఎందుకంటే నువ్వు అనుభవం లేదు కాబట్టి అనుభవం వాడు ఎన్నైనా మాట్లాడొచ్చు కదా కాబట్టి ఈ లోకంలో మనుషులు ఉన్నారు అందుకే పౌలంటుడు బలవంతులైన మీరు మీరే బలవం బలపరుచుకొనక బలహీన వారి వారిని బలపరచమని చెప్పిండ లేదా అంటే నీ హృదయం ఎట్లా ఉండాలా అనేది మనకు చూస్తున్నాం నువ్వు ఆయన కొరకు నిలబడాలంటే నువ్వు ఏ రీతిగా ఉండాలా పాత నిబంధన కాలంలో ఆ దేవుని ప్రవక్తలో కోపాత్ వాళ్ళు చెప్పిరంటే ఖచ్చితంగా నెరవేరుతుండే కృత నిబంధన కాలం అట్లా లేదు ఇది ప్రేమ సిద్ధాంతం అదే ఆత్మ ఒకటే ఆత్మ అప్పుడున్న ఆత్మ ఒకటే ఇప్పుడున్న ఆత్మ ఒకడే తేడా ఏంటంటే ఇది ప్రేమ సిద్ధాంతం ఆయన ప్రేమామయుడు ప్రేమమయుడి ఈ లోకానికి వచ్చిండు పాపాన్ని పరిహరించడానికి కాబట్టి నువ్వు కూడా ప్రేమను ధరించుకోవాలా క్రీస్తుని ధరించుకోవటం అంటే ప్రేమను ధరించుకోవటం ఆయన మనసు ఎట్లా నీ మనసు అట్లా తయారు చేసుకోవాలా ఎందుకంటే ఆ మనసు లేకపోతే ఈ లోకంలో మనం సేవ చేయలేం ఎందుకంటే నేను కఠినమైన మనుషుల మధ్య నడిపిస్తుండొచ్చేమో దేవుడు దుష్టు లేని వద్ద నడిపిస్తున్న దేవుడు నువ్వు చూసి భరించలేని పాపుల మధ్య నేను దేవుడు నేను నడిపిస్తాడేమో వాళ్ళు చూసి వీళ్ళకి ఏం వాక్యం చెప్పాలి ఏం చెప్పాలి నువ్వు అంటవేమో ఎవరికి తెలుసు ఆయన నేను ఎట్లా నడిపిస్తాడు కాబట్టి ఎట్లా నడిపించినా కానీ ఆయన ప్రేమను మనకు మనం చూపించాలి ఎందుకంటే ఆయన కొరకు నిలబడ్డావు ఏసు ప్రభులాగా మనం నిలబడాలి ఏసు ప్రభులాగా మనం సేవ చేయాలి అది విధానం మనం నేర్చుకోవాలి ఆ విధానంలో అయితే ఆయన మూడవచ్చిన మనం చూసినప్పుడు మరియు ఆయన నాకు ఇలాగ చెప్పను ధనపుతుడాన్ని ఈ గ్రంథము భక్షించి ఇస్రెద్దకుపోయి వారికి ప్రకటన చేయము అంటే ఆ గ్రంథంలో ఏదో రాయబడి కాబట్టి అది తినమంటున్నాడు అక్కడ అంటే చేదు అనుభవంలో పోతున్నాడు ఆయన యేసు ప్రభు ఆయన గిన్నెలోని ఆ గిన్నెలో తాగకపోతే మన పరిస్థితి ఏమైండాలా ఆయన అది తాగలేడు కాబట్టి ఆ పాత్రని తాగటం వల్లే లోకపాపం ఒక్కటేసారి ఆమె ఆయన పడింది అది ఎంతో భయంకరమైన వేదన కదా ఆయన గ్యస్తమైన తోటలో ప్రార్థించేటప్పుడు ఒక్కసారిగా ఈ లోకం మీద పడబోతుంది పాపం ఆయన మీద కానీ ఆయన ఎంతగా వేదంతోనే తండ్రికి ప్రార్థిస్తున్నాడు తండ్రి సాధ్యమతి గిన్నెని తొలగించమన్నాడు ఆయనను నీ చిత్తం చిద్ధించినగా కన్నాడు ఒక దశలో మనం కూడా అట్లా ప్రార్థించగలమా ప్రవ్వానికి ఈ సమస్య ఇచ్చింది ప్రవ్వ ఈ కష్టం వచ్చినది కాబట్టి ఇది నీ వల్ల కలిగింది ప్రభ ఒకవేళ నా అవిధేతలో కలిగిందా ఒకవేళ నేను విధేత చూపించి కలిగిందా ఒకవేళ నా విశ్వాసం నువ్వు పరీక్షిస్తాను అని ప్రతి దశలో ఆయనకే ఎందుకంటే ఆయన పర్మిట్ చేయని ఏ లోకంలో ఏ సమస్య కూడా నీకు రాదు కాబట్టి ఆ టైంలో నువ్వు ఎట్లా ప్రార్థిస్తావు ఆయన ప్రార్థించిండు ఏరే మార్గం లేదా ఇంకా ఆ గిన్నె ఆయనను ఆ గిన్నెలోనే త్రాగకుండా ఏరే మార్గం లేదంటే లేదు మార్గం ఉండొచ్చు కానీ ఆయన త్రాగాల గిన్నెలోది అంటే ఎలాంటి అనుభవం లేక ఆయన అలాంటి అనుభవము మనకి కూడా ఎదురైతూ ఉంటుంది కదా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏసు ఆ గెస్తమైన తోటలో ఎట్లా ప్రార్థించిన తండ్రి చిత్తానికి విధేయత చూపించింది అక్కడ మెయిన్ అక్కడ అర్థం ఏంటంటే విధేయత అక్కడ తండ్రి చిత్తానికి విధేత చూపించాడు ఈరోజు మన మన తండ్రి చిత్తానికి మన విధేయత మన చూపించాలా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నువ్వు విధేత ప్రేమ చూపించాలా ఆయన ఆహారంగా తీసుకోమంటున్నాడు అక్కడ ఈ ప్రవక్తుడు అదే చెప్తుడు అక్కడ మన ప్రభు జీవితం కూడా అదే అంటే ఆ అనుభవంలోకి ఆయన పోతున్నాడు అంటే నాకు అర్థమైంది అప్పుడు ప్రవక్తులు కానీ అపోస్తులు ఎంత భయంకరమైన వేదంలోని శ్రమంలో ఉండబోయి అంతగా ప్రభు కొరకు విధేత చూపించినారు అంత చెప్పినా గాని ఆయన మాటకి విధేత చూపించినారు ఈరోజు మనం కూడా అట్లా విధేత చూపిస్తేనే కానీ అలాంటి పరిచర్ మనం చెయ్యలేము నేను నీకిచ్చుతున్న ఆహారము ఈ గ్రంథము ఆహారముగా తీసుకుని దాంతో కడుపు నింపుకొని నేను నీతో సెలవేగా నేను నాతో సెలవేగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తినేవలే మధురంగా ఉండేను తర్వాత ఆయన బయలుదేరిండు ఇస్త్రాల ప్రజల మధ్యకి కాబట్టి ప్రభువుని మనం అనగా ఈ అనుభవాలు ఈ నాకు అనిపిస్తుంది ఇలాంటి అనుభవం నాకు కావాలో ప్రభావ నాకు ఆశంది ప్రభు నేను ఆ రీతి అనే ప్రార్థన మనకు అవసరం ఎందుకంటే ఆయన నడిపించకపోతే మనం ఏం కూడా చేయలేం ఈ లోకంలో కాబట్టి ఆయన రాకడం బహు సమీపంగా మనం సిద్ధపడాలా అనేకులు మనం సిద్ధపరచాలా అనే విషయము ప్రభు మనకి జ్ఞాపకం చేసుకుని ఇక రెండు వాక్యాలు చూసి నేను వాక్యాన్ని ముగిస్తా చూడండి విషయ గ్రంథము యాభై అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాను యాభై అధ్యాయము పదహారు వచ్చిన సంరక్షకుడు లేకపోవట ఆయన చూచాను మధ్యవర్తి లేకుండా చూ లేకుండాట చూసి ఆశ్చర్యపడాను చూడండి వాళ్ళని సంరక్షించే వాళ్ళు ఎవరు కూడా లేరంట తిరుగుబడతనం చేసిండు వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు కానీ ఆయన మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను ఆయనే రావాల్సి వచ్చింది ఆయన నీతి ఆయనకు ఆధారమైన ఆయన నీతిని కవచముగా ఆయన ధరించుకునేను రక్షణ తల మీద చిరస్రామగా ధరించుకునేను కాబట్టి ఇదంతా మన ప్రభు సంబంధించిన వాక్యం కాబట్టి ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఎవడు కూడా సంరక్షకుడు లేడు రక్షించే లేరు సంరక్షకులు లేరు ఇంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా ను ఎట్లా నిలబడాల ప్రభు కొరకు ఏ హెచ్కెల గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై వచ్చ ముప్పై ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి వచ్చిన ఏ గ్రంథము ఇరవై అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో చూడండి దేవుడు మాట్లాడుతుంది ఇక్కడ నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారంలో దిట్టపరుచకును బ్రదర్ అయిన సందులో నిలుచకును తగిన ఎవడని నేను ఎంత విచారణ నేను కనబడలేదు చూడండి అవి లోకము పాపములో ఉన్న లోకము పాపం వల్ల వచ్చే జీవితం ఖచ్చితంగా మరణమే కానీ మరణము మనుషులు వెళ్తుంది కాబట్టి వాళ్ళ శిక్షక పాత్రులు కానీ ఆ దేశము నాశనం కావాల్సిందే ఎందుకంటే అది పాపంలో జీవిస్తుంది కానీ నినిమే పట్టణానికి యోనాన్ని ఎందుకు పంపించండి దేవుడు నినిమే పట్టణ దోషము దేవుని దృష్టికి ప్రతికూలమైపోయింది ఎంత భయంకరమైన పాపం చేస్తుంది నినిమే పట్టస్తులు ఒక అన్యుల దేశానికి పాపంలో జీవిస్తుంటే దేవునికి ఎందుకు బాధ అంటే ఆయన ఆయన బిడ్డలు కాదా ఆయన కనలేదా వాళ్ళు అన్యులు అని పేరు పెట్టుకున్నంత మాత్రం ఆయన బిడ్డలు కాకపోతారా అది మనుషులు పెట్టుకునే విధానం కదా కానీ దేవుడు చూసి ఆయన ఎంతో బాధపడి అందుకు యోనను పంపిస్తే యోనం చేసిండు తిరుగుబడతానని చేసిండు ఒక దశలో తర్వాత మళ్ళీ విదేత చూపించిండు కాబట్టి అది పాడుకుండా అది పాడుపడుతుంది కాబట్టి దానికి ఎవరు దాన్ని కాపాడతారని దేవుడు చూస్తున్నట్ట ఎందుకంటే ఆయనంతటా ఆయన వచ్చి కాపాడడు దేవుడు మనుషులు ఎందుకు ఏర్పరచుకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేయటానికి కాబట్టి నువ్వు నెరవేర్చలా నీకు అధికారం దేవుడు కానీ ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారంలో దిచ్చపరిష్ఠకులు బ్రద్దలైన అంటే బ్రద్దలైన సందులు అంటే గోడలు పగిలిపోయినాయి గోడలు క్రాక్స్ వచ్చేసినాయి జీవితాలు పగిలిపోయినాయి పునాది స్థిరంగా లేదు జీవితాలు చిన్న భిన్నమైపోయినారు ఎవరికి ఇష్టం వచ్చిన ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు పునాది సరిగా లేదు అంత భయంకరమైన కాలం ఆ రీతికి ఉన్నారు కానీ ఆ సందులో నిలబడటానికి ఎవరైనా ఇంగ్లీష్ బైబుల్ ఇంకా చాలా బాగుంది వాక్యం చదివితే నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మీరు ఇంగ్లీష్ వచ్చిన చదువుకోండి ఇంకా చాలా బాగుంటుంది వాక్యం ఇంగ్లీష్ బైబుల్లో ఒక్కరనే ఉన్నారా అని చెప్పి దేవుడు చూస్తున్నా కానీ ఒక్కరు కూడా లేరని చెప్తున్నారు లేరా ఈరోజు ప్రవ్వా నేనున్నాను ప్రవ్వ నీ కొరకు నేను సంరక్షిస్తా ప్రభులు నేను మీ చెంత నడిపిస్తా ప్రవ్వ నన్ను పంపు ప్రవ్వ అనే ప్రార్థన మనకు అవసరం చూడండి వాళ్ళు ప్రాకారాల దిటపరచడం అంటే ప్రాకారం అంటే గోడలు కదా గోడలను సరి గోడలు సరిగా లేవు ఈరోజు గుండుదారం వేస్తే కరెక్ట్గా లేదు మట్టభుడు దించితే ఆమోసంధ్రం చూస్తాం ఏడో అధ్యాయం ఏడో వచ్చంలో ఆయన మట్టభుడు తీస్తే రెండు భాగాలుగా విడిపోయినాయి కానీ గోడ స్థిరంగా ఉండాల కానీ కొలత వేస్తే కొలతకు సరిగా లేదు చూడండి ఎంతో విచారించిన ఒక్కరు కూడా కనబడలేదు కావున నా నేను నా క్రోధములు వారి మీద కుమ్మరింతును అంటే దేవుని శిక్ష నేను నేను అమలుపరుస్తా వాళ్ళ మీద శిక్ష ఎందుకంటే వాళ్ళ శిక్షకు పాత్రలు వాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఎంతమంది మంది రక్షణ లేరు ఎంతమంది మంది రక్షణ సువార్త లేదు కానీ దేవుని ఉగ్ర అందరి కోసం ఆయన కదా ఇది క్రీస్తు కలైన అది వాళ్ళ కూడా ఆయన రక్తంగా ఆర్చిండు ప్రతి ఒక్కరి ఆయన రక్తంగా వచ్చిండు కొండల్లో గుట్టల్లో లోయల్లో అడవుల్లో ఎడారులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి కోసం ఆయన కదా పని అందరికీ రక్షణ రావాలి కదా ఆయన చేసే విధానం చూపించిండు కాబట్టి వాళ్ళు ఎవరిని రక్షలు నడిపించాలా అంటే మనమే రక్షలు నడిపించాలా ప్రతి ఒక్కరూ కాబట్టి ఆయన చూసినప్పుడు మొట్టమొదట ఎవరుగో లేరు అందరు చెడిపోయి నీతి మంతులు ఒక్కడిగో లేరండి అందుకని లోకం రావాల్సి వచ్చింది వచ్చిండు నీతిని స్థాపించిండు నీతిని మనకు అనుగ్రహించి వెళ్ళిపోయిండు ఆయన ఇప్పుడు ఆత్మరూపంగా నీలో ఉండి విశేషమైన కార్యలు చేయడానికి ఆయన నీ నీపక్షంగా నిలబడిన్నాడు నేను నిలబెట్టాలనే తన ఆత్మ ద్వారా మన విజేత చూపించి నిలబడి ప్రభు కొరకు గొప్ప కార్యాలు మనం చేసి ప్రభుత్వం అనేకులు నడిపించాలా ఆ రీతిగానే నేను నా క్రోధము వారి మీద కొమ్మరిస్తా వారి ప్రవర్తన ఫాలము వారి మీదకి రపించిదని రప్పించి నా ఉగ్రత చేత ఉగ్రత అగ్ని చేత నేను వారిని దండించి ఇదే ప్రభు యుహోవాకు కాబట్టి ఈ వాక్యం చదువుతుంటే మనకి మనకి ఏమనిపిస్తుంది చెప్పండి ఖచ్చితంగా శిక్ష రావాల్సిందే ఈ లోకానికి కానీ శిక్షను తప్పించడానికి ఆయన లోకానికి వచ్చింది పాత నిబంధన కాలంలో నట్టు కానీ ఇప్పుడు కానీ ఉన్నట్టు ఒక్కరు కూడా బ్రతకరు అన్నట్టు ప్రేమ సిద్ధాంతం కదా కృప కాలం ఇది ఆయన కృప ఇస్తున్న కొంతకాలం అది కూడా ఎండ్ టైంకి వచ్చేసింది ఇంకా ఉన్నది కృప ఆ కృప ఉన్నప్పుడే అనుసు అనేకులకి దాన్ని మనం అనేకులకి మనం ప్రకటించి నడిపించాలా అందుకోసం దేవుడు మన లోకంలో పెట్టిండు అది పక్కన పెట్టి ఈ లోకంలో మనం ఎంత వెతికినా ఏం చేసా అంత అర్థమే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఒక దినము నేను ఎక్కడి అడిగినప్పుడు మనం ఏం చెప్తాం ఒకసారి నాకు కనిపిస్తూ ఉంటారు వాఖ్యాన్ని ముగిస్తున్నా కోట్ల కోట్ల దూతల సమూహం ఉంటుంది కదా ఆయన గ్రంథాలు ఎక్కువ పడ్డప్పుడు ప్రయాణ మనం చూస్తాం ఎవరు క్రియల ప్రకారం వాళ్ళు తీర్పు కొంటారు ఇరవై అధ్యయనం పదమూడు ఆయన కోట్ల కోట్ల దూతల సమూహము ఆయన మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరిని పిలిచి పేరు వాళ్ళకి ఇచ్చిన తలాంతులు ఎటో ఎంత సమూహాన్ని తీసుకొచ్చి అన్ని రీప్లేసింగ్ పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు అందరిని పిలుస్తున్నప్పుడు ఆ గొప్ప ఆ కోట్ల సమూహంలో దేవుని దూతల సమక్షంలో ఆయన మహిమలు ఆ రీతికి పిలుస్తున్నప్పుడు మనం ఒట్టి చేతలు మనం ఏం కూడా ఆయన కొరకు ఫలం తీసుకోకుండా పోతే అంతమంది జనాలు మనకి అవమానం ఉండదా అది ఊహించుకోండి కదా పలాని సిస్టర్ ఇదిగో ప్రవ్వ నీకు ఇచ్చి నువ్వు నాకు ఇచ్చినవు ఈ తలాంతులు ఇదిగో ప్రవ్వ ఇంతమంది నేను తీసుకొచ్చిన ఇది ఎక్కువ తీసుకుని అంటే బలా నమ్మకమైన నమ్మకరాల నమ్మకస్తురాల బలమ్మకమైన దాసుడ అనే బిరుదులు మనకి ఇస్తారు అక్కడ చూడండి అందరూ తీర్పు తీరుస్తారు కదా ఎవరు క్రియల ప్రకారం తీర్పులు ఈ లోకంలో మనం ఏం తీసిపోతే ఏం తీసిపోమో మన క్రియలు మన ఎంట వస్తాయి అవి మంచి క్రియలా చెడు క్రియలు మనం పరిశీలించుకోవాలా క్రియలు ఉంది ప్రాటన వాక్యం వారి క్రియలు వారు ఎమ్మట పోతున్నాయన్నారు ఏ క్రియలు ప్రభుకులకు క్రియలు అందుకే పౌలు అంటాడు అందుకు ఆయన అది గ్రహించాను నేను క్రీస్తు పౌలను నడుచుకున్నట్టు మీ నన్ను పూలు అంటే అంత ధైర్యంగా ఎవరు చెప్పగలరు నువ్వు నేను కూడా చెప్పలేము అంటే ఈ జీవితానికి మాదిరిగా పౌలు జీవితం మీరు పరిశీలించండి ఎప్పుడు నాన్న నేను జీవించేవాడు నేను కాను ఏసు క్రీస్తుని ఆయన నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించ నా దేవుని కొరకు నేను నేను ఆయనలో నేను జీవిస్తాను అంటే ఏసు ప్రభులాగా జీవించండి ఆయన రీతిగా త్యాగం చేసుకోవాలా షేదించుకోవాలా ప్రభు కొరకు నిలబట్టమంటే అంత ఈజీ కాదు కదా నేను నీకు నిలబడ్డ పర్వ నేను వెళ్తున్న పొరవ అంటే కాదు కదా వీటన్నిటి మనం రాబోయే దినాన్ని ఎదుర్కొనబోతున్నావు కాబట్టి మనం నీ పునాదిని స్థిరపరచుకో నీ విశ్వాసాన్ని బలపరుచుకో శ్రమలు రాబోతున్న భయంకరమైన శ్రమలు కానీ దేవుడిని తప్పిస్తాడు నువ్వు జయించగలవు దేవుడికి అన్ని విధాలుగా అన్ని విషయాలు దేవుడికి చూపించింది ముందోడు ఎట్లా నువ్వు శ్రమలని ఏ రీతిగా నువ్వు చేయాలని సమస్తం ముందుగానే బయలుపరిచింది ఆయన ప్రిపేర్ చేసిన మనల్ని ఇప్పుడు నువ్వు అమలు ఆ టైంలో ఆ ప్రయాసంలో నీ విశ్వాసం ఏ రీతికుందో మనం పరిశీలించుకొని మన ప్రభు కొరకు నిలబడ్డప్పుడు దేవుని ఆత్మ నిలబెట్టినప్పుడు విశేషమైన కార్యాలు జరుగుతాయి అనేకులు ప్రభుత్వం నడిపించగలం ఎంతో మంది గొప్ప సమూహం మనం చూస్తున్నాం అరవై అధ్యాయం కీర్తన ఏషా గ్రంథంలో వారందరూ వెలుగు దగ్గరికి సంచరిస్తారంట వారందరూ వెలుగు దగ్గర పరిగెత్తుకొని వస్తారంట ఆ వెలుగులాగాను మనం నిలబడాలా ప్రభు కొరకు వెలుగును చూసి ఇంతకాలం మేము చీకట్లో ఉన్నాం ఇప్పుడు నిజమైన వెలుగు వచ్చింది ఆ నిజమైన వెలుగునే మనం ప్రకటించాల ఈ లోకం అంతా అబద్ధమైన వెలుగును ప్రకటిస్తున్నారు ఆ అబద్ధ బోధలు ప్రకటిస్తున్నారు మనుషులు మబ్బ పెడుతున్నారు సత్యాన్ని చూపించకుండా కానీ నిజమైన వెలుగు వాళ్ళ వాళ్ళక అబద్ధ బోధని బట్ట చేయాల మనం సర్పముల తేల బోధన తొక్కాల మనం పాముల తేలి తొక్కకి మీకు అధికారం ఇచ్చేయాల నిజంగా పాముల తేలిన దొక్కేది వారి బోధన తొక్కే టైం బట్ అణిచివేసే టైం సత్యాన్ని స్థాపించే టైం నువ్వు నిలబడగలవా ప్రభు కొరకు మనం తీర్మానించుకోను అలాంటి కృప మనకు ప్రభు అనుగ్రించాలని ఆ రీతిగా ప్రభావ నేను నిలబడతా ప్రవ్వ నీ ఆత్మతో నిలబెట్టు ప్రభ నేను ఈ రీతిగానే ముందుకు వెళ్ళాలా ప్రభావ నా పునాదిని సరి చేసుకోవాలా ప్రభావ నేను సంపూర్ణంగా మీలో మీ కట్టబడాలా స్థిరమైన పునాది కలిగి మీరు నిలబడాలా చక్కగా కట్టబోయిన గోడ లాగా ఉండాలా నాకు శిరస్సు నన్ను నడిపించు ప్రభావా అని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరలోకే నీకు ఎంతో వర్ణాలి సయ్య ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకై నీకు ఎంతో అందాలనైనా ఎన్నో సార్లు ప్రవ మీ వాక్యం మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారనైనా కాబట్టి మేమే వినలేని స్థితిలో ఉన్నాం ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టం అయినా మీ కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి దృష్టిలకు వ్యతిరేకంగా మీ పక్షంగా మేము నిలబడాలా ప్రవ్వ అనేకుని మేము నిలబెట్టాలా ప్రభావ అలాంటి సేవలకు మిమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టం అయినా ప్రవ్వ మీరు ఆకలి తొలగింది ప్రవ్వ ఎన్నో ఆత్మలు నశించిపోతాను ఈ లోకంలో ఎక్కడ మేము అవకాశం దొరికినా అక్కడ వెళ్ళి మీ సువార్త చెప్పాలా మా ఇరుగు పొరుగు వారికి మా వర్క్ ప్లేస్ లో కూడా మేము సువార్త చెప్పాలా ప్రభావ సువార్త చేయడం ప్రకటించండి ఒక అలవాటుగా మేము మార్చుకోవాలా ప్రభా కాబట్టి అలాంటి సేవలు మిమ్మల్ని నడిపించండి ప్రభావ కన్నిటి ప్రార్థన తండ్రి మీకు మనసు కలిగి ఉండాలా క్రీస్తు కలిగిన మనసు అనేకులు మేము తీర్పు తీర్చుకున్న ప్రభా మీ ప్రేమను మేము పరిచయం చేయాలా మిమ్మల్ని మేము చూపించాలా పత్తి దశలు మార్చి మేము మీ ప్రేమను చూపించిన మీ ప్రేమను తాకిన వాళ్ళు ఎవరు కూడా ప్రభా మిమ్మల్ని మర్చిపోలేరు ప్రభావ మీ ప్రేమని మమ్మల్ని జయించింది ప్రవ్వ మీ ప్రేమ ఎంత గొప్పది ప్రోవాన్ని మేము రుచి చూడగలుగుతున్నాం ప్రభుత్వ మేము అనుభవిస్తున్నాం నా ప్రేమను కాబట్టి ఈ ప్రేమను మనుషులకు మేము పంచాలా అనేకులు మిచ్చంత నడిపించాలా అలాంటి సేవలో మమ్మల్ని అందరూ నడిపించండి గ్రూప్ లో ప్రదర్శిస్తే ఆశ్రయించండి నూతనంగా అభిషేకించి వాళ్ళ సేవా ఆశ్రయించండి నడిపించండి మీ ప్రాణానికి మా అందరి జీవితంలో నెరవేర్చి నడిపించి ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని అందరినీ సాక్షన పెట్టుకుని అక్కడ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థిష్టాం తండ్రి ఆ మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీఎం గ్రూప్ లో ప్రదర్శిస్తారు కుటుంబాలకి ఇంకా ఎవరైతే ఈ ఆరాధనలో కుటుంబాలకు అందరికీ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు దేవుని బిడ్డ అందరికీ సదాకాలంతో నేను గాక ఆ మీన్ ప్రెజలన్స్ ఇస్తారా